కీర్తన ముప్పై రెండు చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంకము చక్రము చేతనున్నది చిన్నవాడు నాలుగు చేతులతో నున్నవాడు కన్నప్పుడే శంకము చక్రము చేతనున్నది నడురేయి రోహిణి నక్షత్రమున పుట్టే వడి కృష్ణుడిది ఓ దేవతలందు పడిన మీ బాధలెల్ల ఇప్పుడే ఇట్టే విడుగరాయ మీరు విరవకుడికను పుట్టుతానె బాలుడు అబ్బురమైన మాటలెల్ల అట్టె వసుదేవుని కానతిచ్చెను వట్టి జాలింకేల దేవతలాల మునులాల విట్టి వేములు మానెను కుడికను శ్రీ వెంకటనాధుడే యాసిసువు శిశువు తానైనాడు ఈవల వరములెల్లనిచ్చుచును కావగ దిక్కడిక్కడనే ఓదాసులాల వేవేగ వేడుకతోడ వెరవకుడికను